శ్రోతం మా బ్రాహ్మ సాకులు గొప్ప దీవానికి శ్రోతం దినం ఎంతమంది చూడలేకున్నాం మా కాచి కాపాడినం ఈ దినం మీ క్రిపలో జ్ఞాపం చేసుకొని పరిసన్నత ఏసాయానికి శ్రోతాం నీకే సూత్రాలు నీకే చేస్తారా నా దేవాన్ని రాకడంతో తొలగి ఉండేస్తారా భయంకర దినాల్లోనూ అల నా దీవానికి దిగినండి నా దీవానికి శాతం మా సబ్బుద్ధి తొలగించండి మీ బుద్ధి జ్ఞానం దించండి ఇంకా హయా సక్యత చూపించండి ఒప్పుకొని సాధించండి నా దీవానికి శోదం యథార్థ ప్రీతి గల సేవ చేసి సాధించండి నా దీవానికి మీరు మాట్లాడండి విజ్ఞాన ప్రార్థన మీరు దిగినండి నా ఎట్లా జీవించాలా ఎట్లా ఉండడం మీరే ఆత్మధర పరిషుధాత్మ ధర సాధించండి ప్రతి ఆటగా చీకర్షక దిగాల్ చేసి రాణి బిడ్డలు నడిపించిన ప్రశ్న ఆమె పరిషత్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ బ్రదర్ మీరు పాఠ పాడ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సరే పాఠ పాడ ఈయ్యా నీ కృపణ తుచాలయ్యా నీ కృపలే నిదే నే బతుకలేనయ్యా ఏసయ్యా నీ కృపణ తుచాలయ్యా కృపలేనిదే నేనుందలేనయా నీ కృపలే ని క్షణము నీ దయలే నిణము నేను ఊహించలేను ఏ సయా నీ కృపలే నిణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను ఏసయా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నేనుండలేనయ్యా మహిమను విడచి మహిలోనికి దిగి వచ్చి మార్గము చూపి మనిషిగా మార్చావు మహిని నీవు మార్చి మాదిరి చూపి నీ రూపమి మహిమను విడచి మహిలోనికి దిగి వచ్చి మార్గము చూపి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి నీ రూపమించావు మహిమలు మహిమను బొంగ మహిమగ మార్చింది నీ మహిమలు నేను మహిమను పొంద మహిమగ మార్చింది నీ కృప ఏసయ్యా నీ కృపణ కుచాలయ్యా నీ కృపలేనిదై నే ప్రసుకలేనయ్యా సయ్యా నీ కృపణకు చలయ్యా నీ కృపలేనిదే నే ప్రకలేనయా నీ కృపలే ని క్షణము నీ దయలే నిక్షణము నేను ఊహించలే ని కృపలే నిక్షణము నీ దయలే నిక్షణము నేను హించలేను ఏ సయ్యా ఏ సయ్యా నీ కృప నా కుచాలయ్యా నీ కృపలేనిది నే ప్రకలేనయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున అదుకున్నావు ఆత్మీయులతో నంది పజేసి ఆత్మాభిషేకముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందిం పజేసి ఆత్మాభిషేకముతో అభిషేకించావు శతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చిందినీ కృపా నాశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చిందినీ కృపా ఎపణాచాళయ్యా నికృపలే నిదే నేప్రతుకలనయా నిపణుచయ్యాకృపలే నిదే నే ప్రయా నీ కృపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హింఛ్యా నీ కృపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను ఊహించలేను ఏ సయ్యా ఏ సయ్యా నీ కృపణకు చాలయ్యా నీ కృపలేనిదే నే ప్రసుకలేనయ్యా ఏ సయ్యా నీ కృపణకు చాలయ్యా నీ కృపలేనిదే నే ప్రసుకలేనయా చిన్న ప్రార్థనతోనే మనం వాక్యం స్టార్ట్ చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ గల దేవా చే తండ్రి నీకు వందనాలు తండ్రి ఇదిగో ప్రాభ నడిచిన కాలమంతైనా మమ్మల్ని కాచి కాపాడి ప్రభావ మీరు ఎక్కడ చోట మమ్మల్ని భద్రపరిచి మా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ వాక్యాన్ని దానించే కృపను దయచేసినందుకే నీకు వందనాలు ప్రభావ నా తండ్రి ఇదిగో నా ప్రభావ మా తలంపులు మీ యొక్క తలంపులతో నింపండి ప్రభు అంటే మీ ఆత్మ శక్తి మీకు ఆత్మ సహాయం దయచేయండి ప్రభావ సంపూర్ణంగా మీకు సమర్పించుకున్నాను ప్రభా మీరు నా ద్వారంతో మాట్లాడమని నేను ఆ విన్న వాక్యాన్ని ప్రభా ఫలింపజేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధు నన్న ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మనము ఇంతకు ముందు ఒకసారి మనం నాకు లాస్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు నేను షేర్ చేసుకున్నాను ఏంటంటే దేవుడు మాట్లాడింది మనకి ఆత్మీయ నేత్రాలు ఎంత అవసరం అనేది మనం మూడు సందర్భాలు చూసాం అప్పుడు ఎవరైతే హాగర్ ఉందో ఆమెకు ఎటువేళలో దిక్కు తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెకు ఆత్మీయత్రాలు విప్పినప్పుడు ఆమెకి జీవజలం కనిపించింది ఆ యొక్క చిన్నపిల్లవాని మొరవిని దేవుడు ఆమెకు కనులు అదే రీతిగా ఆ యొక్క ప్రవక్త యొక్క సేవకుడు కూడా అదే రీతిగా చూడలేకపోయినాడు తన చుట్టూ ఉన్న సమూహాన్ని కాబట్టి అప్పుడు కూడా దేవుడు ఆయన ఇలీషా ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క సేవకునికి ఆయన ఆత్మీయేత్రాలు విప్పాడు అని తెలుసుకో ఆయన చూశాడు ఆయన చుట్టూ ఉన్న సైన్యాన్ని సమూహాన్ని అదే రీతిగా మనం బిలాములు కూడా చూసాము ఆయన ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు కూడా దేవుడు ఆ గాడితో చూడగలిగింది కానీ ఆయన చూడలేకపోయినాడు తర్వాత దేవుడు ఆయన కనులు విప్పినప్పుడు ఆయన తెలుసుకోగలిగిన ఇవన్నీ ఎందుకు మనం చూసినామంటే అవి ఎంతో అవసరం అనమాట ఈ రోజు మనకు ఎందుకంటే ఈ రోజు కూడా మనము ఏ మార్గంలో వెళ్తున్నాము సరైన మార్గంలో వెళ్తున్నామా లేదని తెలుసుకోవడానికి ఈ రోజు అవసరం దీని కంటిన్యూస్ గానే మనకి నూతన నిబంధనలు కూడా ఉన్న ఎన్నో వాక్యాలు ఉన్నాయి అందులో నుంచి నేను ఒక రెండు మూడు సన్నివేశాలు మీకు చూపిస్తాను ఏంటంటే ఒక భక్తుడు మన ఎస్ ప్రభుత్వం ఉండే శిష్యుడే ఫస్ట్ ఆయన ఏ రీతిగా ఉన్నాడు తర్వాత ఏ రీతిగా మారిపోయింది అనేది ఎట్లా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ ఆ మార్పు ఆయనకి ఎలా వచ్చింది అది ఎట్లా పాసిబుల్ అయిన అయినది ఆయన అనేది మనం ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనం పరిశీలించుకుందాం ఆ మతైస్సు వార్త పదహారవ అధ్యాయంలో మతైస్సు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం మతైసు వార్త పదహారవ అధ్యాయం ఇరవై వచనం ఇక్కడ నేను చదువుతున్నాను అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధానుల ప్రధాను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినము లేచుట అగత్యమని ఏసు తన శిష్యులకు తెలిచే మొదలు చూడండి మన ప్రభు ఇక్కడ శిష్యులకు చెప్తా ఉన్నాడు ఏంది ఏం జరగబోతుంది అనేది వాళ్ళకి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే ఆయన ఎరుషులేం వెళ్ళాలి అక్కడున్న పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు పొందాలి అలాగే చంపబడాలి మూడవ దినం లేవాలి అగత్యం అగత్యం అని చెప్తున్నాడు అగత్యం అంటే అది ఖచ్చితంగా జరగాల్సింది ఉన్నవని ఆయన శిష్యులతో చెప్తున్నాడు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చిండు అందుకే కదా ఈ ఎవరైతే ఆ యొక్క శిక్షకు పాత్రలో ఆ శిక్ష అంతా ఆయన ఈ లోకానికి వచ్చిండు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆ నెరవేర్చాలి కదా ఆయన కార్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చి తిరిగానే పరములకు వెళ్ళిపోవాలి అదే జరగాల్సి ఉంది అదే విషయము ముందుగానే ఆ యొక్క శిష్యులకు దేవుడు చెప్తున్నాడు మన యేసు ప్రభు వాళ్ళకి చెప్తా ఉంటే అప్పుడు ఏమని చెప్తున్నారు అంటే చూడండి ఇరవై వచనంలో స్నేతురు ఆయన చేయి పట్టుకొని వాయస్ వినిపిస్తుందా అప్పుడప్పుడు కట్ అవుతుంది అప్పుడు మన శిష్యులకు ఆయన చెప్తున్నాడు నేను ఈ రకంగా వాళ్ళ చేత హింసలు పొందాలి చంపబడాలి మూడవ దిన లేయాలి అని చెప్పేసి ఏదైతే జరగాల్సిన కార్యం ఉందో ఆయన ఎందు నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చినాడో దేవుని చిత్తం ఏదైతే ఉందో జరగాల్సి ఉందో అది ఆయన ముందుగానే శిష్యులకు తెలియపరిచినాడు ఇక్కడ ఏమున్నాయంటే అనేక హింసలు ఆయన పొందాలా చంపబడాలా మూడవ దినం లేవాల అంటే అది మన మనం ఇప్పుడు ఆ శిష్యులు ఆ ప్లేస్ లో ఉన్నారు వాళ్ళెంత తర్వాత చూడండి ఇరవై రెండవ వచనంలో పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభు అది నీకు దూరం అగును కాక అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను చూడండి పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే పేతురు శిష్యుడు అది నీకు జరగకూడదు ఆయన చేపట్టుకొని ప్రభు అది నీకు దూరం అవును కాక అని అంటున్నాడు అనమాట అంటే ఆయన హింసలు పొందకూడదు ఆయన మరణించకూడదు ఆ యొక్క దేవుని చిత్తం అది జరగకూడదని చెప్పేసి పేతృభక్తుడు ఆయన పట్టుకొని అది జరగ అది దూరం అవ్వాలా అది ఎప్పుడు నీకు కలగకూడదు చెప్పి ఆయనని గద్దిస్తా ఉన్నాడు అంటే ఆయన వచ్చిన కార్యం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఆ పేతురు భక్తుడు ఇక్కడ గద్దిస్తా ఉన్నాడు అది జరగాలని చెప్పి ఆయనని వేడుకుంటా ఉన్నాడు అంటే ఇక్కడ ప్రార్థిస్తున్నాడు అన్నట్టు దూరం అవును అని చెప్పేసి అంటున్నాడు కరెక్ట్ కాదు కదా ఆయన దేవుని వచ్చింది పర్పస్ వేరే ఆయన వచ్చిన పర్పస్ ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీళ్ళు ఏంటంటే శరీరకంగా ఉన్నారు ఆయన ప్రేమించినారు అయ్యో మన ప్రభు దెబ్బలు తినాలన్నా ఇంత హింస పొందాలన్నా అని చెప్పేసి ఆ యొక్క భక్తుడు అనుకొని ప్రేమించుడు కాబట్టి ఏం చేశాడు అది నీ జరగకూడదు నీవు దూరం అవును కాక నీకు ఎప్పుడు కలగదని చెప్పేసి పలుకుతున్నాడు అనమాట పలికినప్పుడు మన ప్రభు ఏం చేశాడో చూడండి అయితే ఆయన పేతుడి వైపు తిరిగి సాతాన నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు ఇక్కడి వరకు మనం చూస్తే ఆయన ఇప్పుడు ఎవ నీకు అది జరగకూడదు నీకు విన్నడు కలగకూడదని పేతురు అన్నాడు పేతురు గద్దెంప పేతురు అని రాయబడింది కదా కానీ ఇక్కడ యేసు ప్రభు ఎందుకని మన పేతుల వైపు తిరిగి సాకాన నా వెనుక పొమ్ము అంటున్నాడు అంటే అది పేతురు అనింది కాదు మనం అర్థం చేసుకోవాలి అక్కడ పేతురు అనలేదు ఆ మాట ఆ మాటని పేతుల చేత అపవాద అనిపించిండు ఎందుకంటే మనం నశి మనం రక్షింపబడము దేవుని చిత్తం నెరవేరడం ఇష్టం లేదు కాబట్టి ఆయనే రాకుండా ఈ లోకానికి ఉండుంటే ఖచ్చితంగా ఈ యొక్క పాప క్షమాపణ మనకి విమోచన దొరకదు కదా మనకి జీవం అనేది ఉండదు అది దొరకకూడదు అందరూ నశించిపోవాలనే ఒక ఉద్దేశంతో అపవాది ఉన్నాడు ఆడు పేతురు రీతిగా పేతురును ఉపయోగించుకుని ఆ రీతిగా పలుకుతున్నప్పుడు మన ప్రభు అది గ్రహించండి ఎందుకంటే ఆయన సర్వము చూడగలరు ఆయన మొత్తం చేసిన దేవుడు కాబట్టి కానీ పేతురు ఎలా ఉన్నాడు శారీరకంగా ఉన్నాడు తర్వాత ప్రభు ఏమంటాడంటే నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురితో అదిగో చూడండి అండ్ ఆయన మనుష్య రీతిగానే ఉన్నాడు అంటే ఇక్కడ జరగాల్సిన నువ్వు మనుషుల జరుగుతున్నాయి నేను మనిషిని ఉన్నాను నేను పోయి తను నేను పోయి హింసలు పొందుతాను మరణిస్తానని చెప్పి మనుషురీతిగా నువ్వు తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపకున్నావని పేతు అంటే ఆయన శరీరంగానే ఉన్నాడు ఆయన దేవుని చిత్తం దేవుని తలంపు ఎరగలేని స్థితిలో ఉన్నప్పుడు అపవాది ఆయన యూజ్ చేసుకుని దేవుని అడ్డగించాలని ట్రై చేస్తుంది అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అయితే పేతు అయితే ఆయన పేతుల వైపు తేగి సాతన నా వెనకకు పొమ్మంటున్నాడు ఆయన పేతుని గద్దించలే ఆయన పలికించిన ఏదైతే అపవాది ఉందో ఆ అపవాదిని గద్దించిన ఆ వెనుక రా నువ్వెందుకు నాకు అభ్యంతరంగా చెప్పేసి ఆయనకు గద్దిస్తున్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు ఈ రోజు కూడా మన ఇది ఇక్కడ ప్రభు ఆయనకు తెలుసు ఆయన ఆయన చూడగలడు కాబట్టి ఆయన చూసిండు ఆ అపవాదిని గద్దించిండు ఆయన కార్యాన్ని నెరవేర్చిండు అదే మనం అరీతిగా చూడకపోతే అదే ప్లేస్ లో మనం ఉంటే అట్లే ఉంటారు మనల్ని ప్రేమించేటోళ్ళు అయ్యో నీకు అది నీకు ఇంత శ్రమ నీకు ఇంత బాధ అంత బాధ ఎందుకు ఇంత బాధ ఎందుకు అని చెప్పేసి మనల్ని ఎంతోమంది ఆపడానికి ట్రై చేస్తారు అది దేవుని పనైనా సరే దేవుని కార్యమైనా సరే అక్కడ ఆయన మరణం ఉంది ఆయన మరణించాలని చెప్ మరణి మరణం పొందాలని కూడా చెప్తున్నాడు అందుకు పేదరు ఏమంటున్నాడు నేను నీకు అది జరగకూడదు దూరం అవ్వాలని చెప్పి చెప్తున్నాడు కానీ ప్రభువు ఏమంటున్నాడంటే అది దేవుని కార్యము దేవుని తలంపు అది దేవుని కార్యము నెరవేరాలి అని చెప్తున్నాడు ఈ రోజు కూడా మనకి అదే ఆ రీతిగా ప్రభు చూసినట్టుగానే మనం చూడకపోతే ఈ రోజు కూడా మనం అది ఎవరి కలుగుతుంది అవతల నుంచి వచ్చే వాళ్ళ మాట అది అపవాది కలిగిస్తున్నాడా దేవుని కార్యం అనేది మనం తెలుసుకోకపోతే మనం ఆ యొక్క మాటలు విని ఆ యొక్క ఎమో ఆ యొక్క ఎమోషన్స్ కి మనం లొంగిపోతాం అనమాట లొంగిపోయినప్పుడు మనం ఆయన తలంపుల్ని నెరవేర్చలేము ప్రభు తెలుసు అది పేతురు కాదు ఆ పేతురు ద్వారా అపవాది కలిగించిన దాన్ని ఎందుకంటే చూస్తున్నాడు కాబట్టి అపవాది ఆ రీతిగా పేతుర్ని ప్రేరేపించింది అన్నమని చెప్పేసి ఆయన ప్రేరేపించిండు ఆయన అన్నాడు ఆయన చూశాడు కాబట్టి ఆయన గద్దించి పక్కకు పంపించి ఆయన కార్యం అని అదే నువ్వు నేను ఆ పరిస్థితిలో ఉంటే అదే పరిస్థితుల్లో ఉన్న మనము వెళ్ళాల్సి ఉంటే ఎవరన్నా అది దేవునికి చిత్తం అదే రీతికి సింపతిగా వద్దు ఎందుకు కష్టం అది ఇది అని చెప్తే మనం అది దేవుని చిత్తం మనం అన్నమాట కొన్ని మనం అనుకోవచ్చు అది ఎన్నో అడ్డంకులు ఉన్నాయి అన్ని జరగట్లేదు అని దేవుని కార్యం కాదేమో అనుకోవచ్చు కానీ ఆ రీతికి అడ్డం పడుతుంది కూడా అపవాది అని చెప్పి మనం తెలుసుకోవాలి అది ఎందు నిమిత్తం కలుగుతుంది తెలుసుకోవాలి ఇక్కడ పేదరు అడ్డం పడి ఆ చెప్పి అంటున్నాడు కానీ దేవుడు అపవాదిని గద్దిస్తా ఉన్నాడు అక్కడ కాబట్టి మనము కూడా చూడాలి ఆత్మీయతలు మనకి ఉండాలి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన మార్గము ఆయన చిత్తం మనం వెళ్ళినప్పుడు వాడు ఏదో ఒక రీతిగా ఎవరో ఒక రీతిగా మనం అడ్డగించాలనే చూస్తాడు అది ఎందు నిమిత్తం వచ్చింది అనేది మనం తెలుసుకోలేకపోతే అది వ్యర్థం అన్నట్టు అది మనకి ఉపయోగం లేకుండా అయిపోతాం అనమాట మనం అందుకనే మనం ప్రయాసపడాలి వాటి గురించి ఇక్కడ మనుష్య రీతిగా ఉన్న పేతులు ఏ రీతిగా అభివృద్ధి పొందిండో చూద్దాం మనం అపస్తుల కార్యములు ఐదో అధ్యాయము మూడో వచనము అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము మూడో వచనం అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయం మూడో వచనం ఇక్కడ అప్పుడు పేతురు అననియ నీ భూమి వెలలో కొంత దాచుకొని ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చదువుకుంటున్నాం అననియ ఒక మనుష్యుడు తన భార్య అయిన సపిరతో ఏకమై పొలం భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని భార్య ఎరుకనే అంటే భార్య కూడా తెలుసాను దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదములు పెట్టాను అప్పుడు పేతురు అననియాని భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు చూడండి ఇంతకుముందు మనం చూసిన సన్నివేశంలో పేతురు ఒక మనిషిలాగా ఉన్నాడు మనిషి తలంపులనే తలుస్తున్నాడు అతనితోనే అపవాది పలికిచ్చింది కూడా అది తెలియదు అటువంటి పేతురు ఈ రోజు చూడండి వాళ్ళు ఎవరైతే అననీయ ఉన్నారో అననీయ సఫీర్ అనే వాళ్ళు మన తెలుసు మీకు అందరి తెలిసిందే ఈ కదా ఈ స్టోరీ అంతా వాళ్ళు అందరూ సంగంగా కూడుకొని వాళ్ళకున్న సమస్తం అమ్ముకొని ఆ యొక్క అపోస్తల పాదాల దగ్గర పెడతారు వాళ్ళు దాన్ని దేవుని స్వార్థ నిమిత్తం గీదల నిమిత్తం వాళ్ళు అందరూ సమానంగా చూసుకోవాలనుకుంటారు కానీ వీళ్ళు చేస్తారంటే వీళ్ళ కలిగిన దాన్ని అమ్మేసి కొంత దాచుకొని కొంత మాత్రమే ఇస్తారనమాట అంటే అక్కడ డబ్బు గురించి కాదు వాళ్ళు ఏ రీతిగా మోసపుచ్చుకుంటున్నారు అనేది అప్పుడు పేతులు చూడండి ఆ పేతులకు ఎట్లా తెలిసింది అది భూమి వలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపరచట శాతాన్ని ఎందుకుని హృదయంలో ప్రేరేపించాను అని అడుగుతున్నాడు ఆ అనని అని ఇంతకుముందు ప్రభువుకి చిత్తం ఆయనకు తెలియనే తెలియలేదు ఆయన ఎట్లా ఈ రీతిగా ఆయన హృదయంలోకి వెళ్ళి చూడగలిగిండు ఆయన ఈ విషయాన్ని సగమే తీసుకొచ్చిన ఎందుకు అపవాది ఆయన ఎట్లా తెలుసుకోగలిగిండు ఆయన పైతుడు ఇంతకు ఆ రీతిగా లేడు కదా ఇంతకుముందు అట్లా లేడు ఇప్పుడు చూడండి ఆయన తెలుసుకోగలుగుతున్నాడు అపవాది వాళ్ళను నడిపించింది వాళ్ళని మోసపుచ్చింది విషయం ఆయన తెలుసుకోగలిగిండు ఆయన ఎంత డెవలప్ అయిండో కదా అప్పుడేమో ప్రభువుని అడ్డగించిండు ఇప్పుడేమో చూడండి అపవాదిని అప్పుడు చూడలేకపోయినాడు ఆయన అపవాదిని అపవాది తంత్రాలు వాడు ఏ రీతిగా ఆయనను మోసపుచ్చాలని ట్రై చేసి అది చూడలేకపోండి కానీ ఇక్కడ చూడండి అపవాదిని చూడగలుగుతున్నాడు ఎందుకు చూడగలుగుతున్నాడు అంటే పరిశుద్ధాత్మతోనే అప్పుడు దేవుడు ఓపెన్ చేసిండు మన పాత్ర లాస్ట్ టైం మనం ధ్యానించినప్పుడు దేవుడు ఓపెన్ చేసిండే వాళ్ళ ఐస్ వాళ్ళ ఆత్మీనేత్రాలన్నీ దేవుడు ఇప్పినప్పుడు వాళ్ళు చూడగలిగినారు కానీ ఇప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మను పొందుకునున్నాడు ఎప్పుడైతే ఆయన దేవుని స్వార్థను ప్రకటించడం స్టార్ట్ చేసిండో ఆ యొక్క మేడగది మీద వాళ్ళు పరిశుద్ధార్థం పొందుకున్నారు అప్పటి నుంచి ఆయన కళ్ళు తెరవబడ్డాయి అనమాట ఆయన సమస్తము చూడగలుగుతున్నాడు ప్రభు చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నాడు అక్కడ అపవాదిని వాళ్ళు మోసపుచ్చి మోసపుచ్చటము శాతాన్ని ఎందుకు నీ హృదయం ప్రేరేపించినాడు అంటే అపవాది వాళ్ళని ప్రేరేపించిండన్న సంగతి కూడా ఆయన తెలుసుకోగలిగిండు ఇది వరకు తెలుసుకోలేకపోయిండి ఇప్పుడు తెలుసుకోగలిగిండి అంటే ఎంత డిఫరెన్స్ ఆయన ఎంత అభివృద్ధి అనేది మనం మనం చేసుకోవాలి ఆడ అక్కడ ఆయన మోసపోలే ఆయన కనిపెట్టిండు అది ఎట్లా జరిగింది ఏందనేది అప్పు అది ఏ రీతి కావాలని మోస కూడా ఆయన తెలుసుకోగలిగిండు ఈరోజు మనం ఆ రీతిలో తెలుసుకోగలుగుతున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే ఈరోజు దేవుని చిత్తానికి ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా పోయేటోళ్ళే కానీ అడిగితే మేము దేవుని చిత్తాన్ని సారమే నడుస్తున్నామని చెప్తారు ఇప్పుడు ఎంతో మంది పాస్టర్లు కూడా ఉన్నారు నేను ఒకరి గురించే చెప్తాను ఎందుకంటే అది నేను కలర్ చూసినాను అది నెరవేరలేదు కానీ ఆయన చేసిన ఓవరాక్షన్ ఎవరన్నా చూస్తే నవ్వుతారనమాట పాస్టర్ పేరు అయితే నేను చెప్పను మీకు తెలిసే ఉంటుంది కానీ ఆయన ఏం చేసిండంటే ప్రేయర్ చేస్తా ఉన్నాడు మీటింగ్ పెట్టిండు స్టార్టింగ్ కరోనా స్టార్టింగ్ లో ఇప్పుడు ఆ తెగులు ఎందుకు వచ్చింది అనేది అది భయంకరంగా విజృంభిస్తుంది అనేది తెలియదు ఎందుకు వచ్చింది ఏం జరుగుతుంది అది ఎందుకు పోవట్లేదు ఇంకా విజృంభిస్తుంది అని చెప్పి తెలియలేదు ఆయన తెలుసుకోకుండా లోకానుసారంగా ఏం చేశాడు మన రెగ్యులర్ ప్రార్థనలానే కరోనాకి ఉరేస్తా ఉరివేస్తున్న వేసు నామంలో నీకు వెళ్ళిపో వెళ్ళిపో నీకు మరణ దండం విధిస్తున్నా నీకు మరణ శాసనం విధిస్తున్నా నిన్ను ఉరి వేస్తున్నాను నిన్ను కరోనా నువ్వు వెళ్ళిపోయేస్తున్నాము అన్న ప్రార్థన చేసి రెండేళ్ళైంది ఇప్పుడు కదా ఎక్కడికి పోవాలి ఇక్కడనే ఉంది పెద్ద పాస్టర్ మళ్ళీ చాలా పెద్ద సంఘాన్ని నడుపుతాడు ఆయన మోసపోయిండు అదే రీతిగా ఎంత మందిని మనం అర్థం చేసుకోవాలి మన లెక్క ఏంటంటే మన అదృష్టం ఏంటంటే మనం తెలుసుకోగలిగినాం దేవుని సేవకుని వల్ల కానీ వాళ్ళు తెలుసుకోలేకపోయినారు ఎందుకు తెలుసుకోలేకపోయినారంటే వాళ్ళ లోకానుసారంగానే ఉన్నారు అది దేవుని చిత్తం అది మొదలైంది ఆయన రాక టైం మొదలైంది అది ఒక దేవుడు అలో చేస్తేనే వచ్చిందని మనం తెలుసుకోవాలి అది పోదని కానీ ఆయన అంటే ఇప్పుడు దేవుడు ఒకటి తెలిస్తే వీళ్ళు ఇంకొకటి దలుస్తున్నారు అనమాట దేవుడు ఒక కార్యం చేయాలనుకుంటే వీళ్ళు ఇంకో కార్యం చేయాలనుకుంటారు విరుద్ధంగా పోవడం అనమాట జంగ దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు అయితే ఆ రీతిలో ప్రేయర్ చేయడు ఇప్పుడు టూ ఇయర్స్ అయింది మరి ఆయన ఉరేషుడు వేసునా పోలేదు ఇప్పుడు ఎవరైనా అడుగుతారు ఏంది బాబు నువ్వు రేషన్ అవు కదా అది ఇంకా బతికే ఉంది ఏంది ఇంతసేపు ఆ ఉరేస్తే చచ్చిపోవడానికి కానీ చేస్తున్నావు అడిగితే ఏదైనా చేస్తున్నాడు కదా దేవుడు మరి ఎందుకు చేయలేదు ఇప్పటిదాకా అది ఇంకా స్టిల్ బతికే ఉంది అంతమందిని చంపుతుంది మరి చేసిన ప్రేయర్ వెడిపోయిందని చెప్పాను అడిగితే ఏం చెప్తాడు సమాధానం మిడిమిడి జ్ఞానం అంటారనమాట దాన్ని అంటే ఆ యొక్క ఆత్మీయత్రలో మనం చూడలేకపోతే అది ఎందు నిమిత్తం వస్తుంది మనం తెలుసుకోలేకపోతే సైలెంట్ గానే ఉండాలా లేకపోతే మనం తెలుసుకోలేం మనం చూడలేకపోతున్నాం అది ఏంది మనకు అర్థం కానప్పుడు సైలెంట్గా ఉండాలి అంతేగాని మనం ఏదో చూపించుకోవాలా ఏదో మనకి మిడిమిడి జ్ఞానం ఉందని చెప్పేసి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోతే ఆయన అప్పుడు ఆయన ఆ రోజు ప్రేయర్ మీటింగ్ లో ఎంతో వేల మంది పార్టిసిపేట్ చేసిండ్రు ఆ ప్రేయర్ మీటింగ్ లో ఆయన ఒక్కడే ప్రార్థన చేస్తే అనుకోవచ్చు సరే దేవుని చిత్తానికి ఆయన ఒక్కడే వ్యతిరేకంగా పోయింది అనుకోవచ్చు కానీ ఆ రోజు ఎంతమంది వేల మంది ఉన్నారు ఆ మీటింగ్లు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఎంతమంది ఉన్నారో తెలియదు పెద్ద పాస్టర్ ఆయన చాలా పెద్ద పాస్టర్ ఎంతో వేల మంది వస్తారు ఆయన ఆయన సన్నిధికి ఆ మందిరానికి ఆ యొక్క ఆన్లైన్ మీటింగ్లకి అదే రీతి ఎంతమంది ప్రేయర్ చేశారు ఆయనకి చిత్తానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ప్రేర్ చేస్తుంటారు కదా ఆయన ప్రేర్ చేస్తున్నట్టు సైలెంట్ గా ఉండరు కదా పొద్దు నుంచొని ఆయన ఊరేస్తున్నా ఉరేస్తున్నే ఇలామే అని అంటారు వీళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు ప్రార్థనలు ఏమైనాయి అది దేవుని చిత్తం ఏమైపోయింది ఇప్పుడు ఇంకా బతికే ఉంది మరి ఏం సమాధానం చెప్తారు ఆయన మోసపోయింది అది ఎంతమంది మోసపుచ్చిండు అసలు నీకుందా అధికారం దాన్ని పోగొట్టే అధికారం నీకు ఇచ్చిండ దేవుడు అని పరిశీలించుకున్నావా ఏం లేదు డైరెక్ట్ మోసపుచ్చేయడమే అనమాట అందుకే ఈ రీతిగా జరుగుతున్నాయి లోకంలో ఇది అదే రీతిగా ఉంది మన ఇంతకుముందు మత్తవార్లో చూసిన అధ్యాయం కూడా ఆయన పేతులు చూడలేకపోయినాడు దేవునికి కార్యం అంతే తెలుసుకోలేక అది దూరం అవ్వాలా దూరం అవ్వాలా అన్నాడు అది దూరం అవ్వదు ఎందుకు అవుతుంది అది నెరవేరింది అది ఎందుకంటే దేవుడి కార్యం కాబట్టి ఆ రోజు అపవాది పేతును అడ్డగించాడు అడ్డగించాలనుకోండి ఇప్పుడు కూడా అంతే కదా ఇది కూడా దేవుని చిత్తమే అనుకోండి ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తే అది ఎందుకు ఏ ఇప్పుడు దాకా నడుస్తూనే ఉంది కదా అంటే ఆయన మోసపోయింది కాకుండా ఎంతమందిని మోసపోిండో మనం ఆలోచించుకోవాలి అంటే మనం పోయేది కాదు ఎంతో మందిని మనం కూడా అదే మార్గంలో నడిపించుకొని పోతాం అని చిత్తానికి వ్యతిరేకంగా నడిపించుకొని పోతాం అనేది ఈ యొక్క వాక్యాల్లో మనం అర్థం చేసుకోవాలి తెలియకపోతే తెలియనట్టు ఉండాలి కానీ తెలిసినట్టు మాట్లాడినాం అనుకోండి మనం నశించిపోయేది కాదు ఎంతమందిని నశింపజేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి అదే కాకుండా దేవుని నామానికి ఎంత అవమానం తీసుకొస్తున్నాం మనం ఆయన వాగ్దానం ఉంది నువ్వు ప్రార్థన ఆయన వాగ్దానం ఉంది నామూలమే చేస్తానని ఆయన ఆ రీతిగా చేసిండు ఆ నామో ఏదడిగినట్టు ఆయన చిత్తానుసారమే చేయాలి ఏదైనా కూడా ఆయన మహిమ కొరకే చేయాలి అంతేగాని నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టు తిప్పడానికి కాదు కదా కాబట్టి మిడిమిడి జ్ఞానం ఆ రీతిగా మనం చూడలేకపోతే అది ఎంత మందిని నాశనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మన చుట్టూ ఏం జరుగుతుంది అది ప్రభు నుంచి కలిగిందా లేకపోతే అపవాది నుంచి కలిగిందా మనం సేవలో ముందుకు పోవాలన్నా ఏం చేయాలన్నా ఇవన్నీ లేకపోతే మనం ఏ రీతిగా దేవుని సేవ మన మహిమ కొరకు మనం పనులు చేయగలుగుతాం పేతుడు ఒక రప్పుడు కూడా అదే రీతికి ఉన్నాడు కానీ ఆయన మారిడా లేదా ఆయన ఎంత డెవలప్ అయ్యిండు చూడండి అపవాది వాళ్ళని మోసపుచ్చిన సంగతి వాళ్ళు తీసుకొచ్చిన సొమ్ము సగమేది తెచ్చారు సంగతి ఆయన తెలుసుకోగలిగిండు పరిశుధాత్మ ద్వారా కానీ మనం ఆ రీతిలో ఈ దేవుని చిత్తమా ఇది కాదా అని దేవుని కార్యమా కాదా అని ఇప్పుడు ఆయనకు ఆయన వేరే ఏదో తలంచినడు కానీ మన తలంపులు వేవో పెట్టుకుని మనం ఏదో గొప్పలు చూపించుకోవాలని చెప్పేసి ఆ రోజు ఆయన పేతుడు కూడా అదే చేసిండు ప్రేమ చూపించుకోవాలని చెప్పేసి అది నీకు దూరం అవను కాక అన్నాడు ప్రేమ ఉంది ఆయనకి అందులో మనం శంకించలేం కాకపోతే ఆయన మనుష్య రీతికి ఉన్నాడు కాబట్టి అది గ్రహించలే చెప్పిండు ప్రభు మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమతోటి ప్రభు అని అది నీకు దూరం అవును కాక అని చెప్పేసి అని అడు అన్నాడు కానీ తర్వాత తర్వాత తెలుసుకున్నాడు కదా తర్వాత తర్వాత తెలుసుకోగలిగిండు ఆయన ఎట్లా తెలుసుకో ఆయన బలహీనతలు జయించిండు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఆయన దేవుని కార్యాలు ఏమిటివి అవి సాతాను కార్యాలు ఆయన చూడగలుగుతున్నాడు ఆయన కాల కానీ ఈ రోజు అది ఒక చిన్న విషయం అయినా సరే అది ఎంతో లక్షల మందికి వెళ్ళిపోతుంది అటు లక్షల మందికి వెళ్ళిపోతుంది తెలుసుకోలేకపోతే కాబట్టి మనకి వాక్యాలు ప్రతిసారి ఎందుకు వస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవడానికి ఎందుకంటే మనకి ఎంత అవసరం ఆత్మీయతనేది అవి మనం చూడలేకపోతే మనం ఏ రీతిగానే మోసం పొచ్చుతారనమాట ఏ రీతిగా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నడిపించుకోపోవాలనే తాపత్రయపడతా ఉంటారు కాబట్టి మనం జాగ్రత్త మనం వీటి కోసం ఎక్కువ ప్రయాసపడాలి ఆ యొక్క మన ఆత్మీయతలో కనుక విప్పలేకపో విప్పబడకపోతే మనం అనేది స్పిరిచువల్ వరల్డ్ ఏం జరుగుతుంది దేవుని కార్యాలు కనుక అది దేవుని కార్యము అపవాది కార్యం అని మనం తెలుసుకోలేకపోతే మనం ఎటు పోలేము పైపెచ్చి ఎంతో మందిని నశింపేస్తాం ప్లస్ దానితోటి దేవుని నామానికి అవమానకరంగా మారిపోతాం అనమాట ఆయన మానవానికి మహిమ కాదు అవమానం తీసుకొస్తున్నాం అనమాట దూషిం ఎవరు దేవుని నామానికి ఎట్లా అవమానం వస్తుంది ఆయన బిడ్డల ద్వారానే వస్తుంది పక్కన పెళ్ళోడు ఎవడో తప్పు చేస్తే నిన్ను నిన్ను వచ్చేవారు తిట్టరు కదా నీ నీకే అవమానం రాదు వాడి కూడా తప్పు చేస్తే నీకట్లా అవమానం వస్తుంది రాదు నీ బిడ్డ తప్పు చేస్తే నీకు అవమానం వస్తుంది నువ్వు నువ్వు బిడ్డకు చెప్పుకోలేదు అప్పుడు మన లోకరీతగానే చూస్తే నీ పిల్లడు మన పిల్లవాళ్ళు ఎవరైనా ఉన్నారు బయట పోయేదో తులిపి ఏదో చిన్న చిలి ఏదోటి తప్పు చేసి వచ్చారు తప్పు చేసి వచ్చినప్పుడు మనల్ని దూషిస్తారా లేదా వాళ్ళు బయట వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చేసి నువ్వు చెప్పుకోవా ఇది కూడా మీ పిల్లలకి ఏం పని చేసి అని చెప్పేసి ఇంత మాత్రం జ్ఞానం లేదా అని చెప్పి మనల్ని తిడతారు అప్పుడు మనకు అవమానం అనమాట అందరి ముందు అదే వేరే ఒకటి పిల్లోడు ఎవడు వాళ్ళు ఏదో చేసుకుంటే అది మనకు అవమానం కాదు కదా అన్నులు ఏదైతే దూషించినా దేవునికి అవమానం రాదు మనం గుర్తు పెట్టుకుంటే దేవునికి అవమానం రాదు ఆయన పిల్లలయ్యుండి ఆయన వాళ్ళు చేయలేకపోతే అది కూడా తెలుసుకొని అడవలేకపోతే ఆయన మనకి అవమానమే వస్తుంది అటువంటి అవమానమైన రీతిగా మనం ఆ రోజు ఎంతో మంది ఉన్నారు మీటింగ్ లో కానీ ఆ యొక్క ఆత్మీయని తెలుసుకొని ఉండుంటే నిజంగా ఆయన వివేచించగలిగా అస్మంటు ఎంతో మంది ఉన్నారు ఫస్ట్లో చైనాలో వచ్చిందని చైనాకి ఆ చైనా విరి వాళ్ళు చెప్పింది ఇన్నిసార్లు మాట మార్చారు అంటే ఒక దేవుడు ఇన్నిసార్లు మాట మార్చి చెప్పడు కదా ఆయన చిత్తం అనేది పర్ఫెక్ట్ గా తెలియజేస్తాడు ఒకటే మాట ఉంటుంది ఆయనకు ఇన్ని మాటలు మార్చేది ఉంటుంది కానీ ఫస్ట్ స్టార్టింగ్ కరోనా స్టార్ట్ అయినప్పుడు చైనాలో స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్తారు చైనా అధ్యక్షుడు ఏసు ప్రభూములు పెట్టుకోవద్దన్నాడు ఆయన పూజించొద్దన్నాడు నన్నే దేవుడిగా పెట్టుకోమన్నాడు అందుకే వాళ్ళ దేశం మీదకి ఉగ్రత వచ్చిందని చెప్పి ప్రకటించారు చాలా మంది ప్రకటించారు అది కట్ చేస్తే మొత్తం క్రిస్టియన్ కంట్రీస్ అన్నిటికీ బాకేసింది వాళ్ళేం చెప్పి రిటర్న్ ఏమో రిక్వెస్ట్ వచ్చింది అయ్యో బాబు నువ్వు నీ దేవుడు వాళ్ళ మీద ఉగ్రత చూపించిండి అన్నావు కదా మరి వీళ్ళ మీద ఎందుకు చూపించండి వీళ్ళు అంత అని ప్రియులు కదా ఆయన బిడ్డలు కదా క్రిస్యన్ కంట్రీ కదా ఇవన్నీ దేవుడినే కదా నమ్ముకునేది లేదు లేదు వాళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ మాట మార్చారు దీళ్ళు కూడా కరెక్ట్గా లేరు దేవుని బిడ్డలో లేరు అది ఇది తర్వాత మళ్ళీ ఇండియా ఎప్పుడు ఇండియాలో లేదు అంతగా ఈరోజు మనం ప్రార్థనలు చేస్తా ఇలా రాలేదు అన్నారు ఇండియాలో భయంకరంగా వచ్చింది అందులో వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది పెద్ద పెద్ద సంఘాలు నడుస్తూ గుంపులు గుంపులు నడుతూ వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అప్పుడు ఏం చెప్పారు సమాధానం ఏం చెప్తారు ఇన్నిసార్లు మాట మారుతూ ఎవరు నమ్ముతారు ఇన్నిసార్లు మాట మార్చినప్పుడు అది నువ్వు పర్ఫెక్ట్ గా చెప్తే ఒకటే మాట చెప్తే ఇంత బాధ ఉండదు కదా ఇంత బాధ స్టార్ట్ అయిన దేవుడు అక్కడ సమీపంగా ఉంది నువ్వు మారు పొంది పాప క్షమాపణ నిమిత్తం నువ్వు పశ్చాత్తపడైన రక్షణ మార్గంలోకి రాకపోతే ఈ తెగులన్నీ కొట్టుకొని పోతామని చెప్పి మాట చెప్తే అది నీ దాకా వస్తుందని మాట చెప్తే ఇంత బాధ ఉండదు కదా కానీ వాళ్ళు ఇట్లా చేశారు వాళ్ళకు గురత వచ్చింది వీళ్ళు ఇట్లా చేశారు వీళ్ళకు గురత వచ్చింది అంటే వాళ్ళకే ఎందుకు వచ్చింది నీ దాకా వచ్చింది కదా మన కాబట్టి దేవుడిన మనకి ఇన్నిసార్లు దేవుడు మాట మార్చే వ్యక్తి కాదు ఎందుకంటే మనకి ఆ రీతిగా నేత్రాలు ఆ యొక్క రీతిగా మనం చూడలేకపోతే ఆ రీతిగా మన అభివృద్ధి పొందు ఎంత ప్రయాసపడినా ఎంత పెద్ద సేవ చేసినా ఎంతమంది ఎంత పెద్ద సంఘాలు ఉన్నా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా అవి లక్షలాది మంది వచ్చినా కూడా వ్యర్థమే అది ఆ రోజు వాళ్ళు ప్రార్థనలు చేశారు అదంతా వ్యర్థం అన్నట్టదా ఆయన ఊరేస్తున్నాను నీకు నెక్స్ట్ ఇయర్ ఈ టయానికి అసలు ఉండదు ఇంకో ఆరు నెలలు చచ్చిపోద్దు అని చెప్పి ఆయన ప్రకటించేసిండు అది ఆయన ప్రకటించినంత మాత్రాన్ని పోలేదు ఆ యొక్క మీటింగ్ లో ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ప్రార్థన చేశారు వాళ్ళ ప్రార్థనలు కూడా ఫలించలేదు కదా భయంకరంగా ప్రకటించండి ఆయన కరోనా నేను ఊరివేస్తున్నా అదే దేవుడి తలంపులు కానీ ఎరిగి ఉండి ఉంటే రీతిగా ప్రకటించారు కదా బహిరంగంగా రివర్సల్ అడిగారు ఎంతో మంది అడిగారు నువ్వు ప్రకటించినావు కదా నేను వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి నువ్వు ప్రకటించినావు కదా ఈ మరి ఏమైంది మీ దేవుడు ఎందుకు దానికి ఉరేసినావు కదా ఎందుకు చచ్చిపోలేదని కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా చేయాలి తెలియకపోతే సైలెంట్గా ఉండాలి నేనైతే ఈ లోక పనిరీ ఈ లోకరీతిగా చెప్పేదైతే అది మా దేవుడు నాకు చూపించింది తెలియకపోతే సైలెంట్గా ఉండవు లేకపోతే తెలుసుకొని మాట్లాడు అంతేగాని ఏది పడితే అది చేయొద్దు అనేది నాకు చూపించింది అనమాట దేవుడు అదే రీతిగా వీళ్ళు ఎట్లా ఈ రీతిగా వాళ్ళు పొందుకోగలిగినారు అనేది కూడా మనకి ఉంది ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మనితో నిండుకొని ఉన్నారు వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు అంతకుముందు దేవుడు వాళ్ళ కన్నులు తీస్తే వాళ్ళు చూశారు కానీ ఇక్కడ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వాళ్ళ సంస్థను చూడగలుగుతున్నారు అదే అపోస్తుల కార్య కార్యముల్లో ఆ ఏడవ వచనము యాభై ఐదవ ఏడవ అధ్యాయము ఆపస్తుల కార్యములు ఏడో అధ్యాయం యాభై వచనంలో అపస్తుల కార్యములు ఏడో అధ్యాయము యాభై ఐదో అందులో ఏం రాసిందంటే ఇది స్టెఫన్ గురించి మీ అందరికీ తెలుసు స్టెఫన్ గురించి వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు చంపబడే ముందనమాట ఇది స్టెఫన్ వాళ్ళకి అక్కడున్న అధికారులకి ధర్మశాస్త్రం బోధించే వాళ్ళకి వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళు గ్రీ జీర్ణించుకోలేక ఆయన చంపేస్తారు కదా అప్పుడు ఏమైందనేది చూద్దాము ఏడో అధ్యాయంలో యాభై వచనం అయితే అతడు అతడంటే స్టెఫన్ అనమాట పరిశుద్ధాత్మతో నిండుకొనినా వాడాయి ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను ఏసు దేవుని ఏసు దేవుని కుడి పాశ్వమందు చూచి ఆకాశం తెరవబట్టయ్యో మనుషు దేవుని కుడి పాశ్వ మందు నిలిచి ఉండటం చూడండి ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నప్పుడు అంటే ఆయన సంఫుల్ గా సమర్పించుకున్నాడు ఆయన దేవునికి అంటే మొత్తం దేవుడు ఆయన సమర్పించేసుకున్నాడు ఆయన దేవుడు ఆయన హృదయంలో దేవుడు ఉన్నాడు ఇప్పుడు ఆయన నిండుకున్నప్పుడు ఏమైంది ఆయన ఆకాశాన్ని తేరు చూస్తుంటే ఎవరు కనిపించారు ఆయనకి పరలోకం కనిపించింది దేవుడు మహిమను చూసినాడు యేసు ప్రభుని చూసినాడు అక్కడ అంటే ఈరోజు మనము ఆయన అంత అక్కడ రాస్తుంటే ఎట్లా రాస్తుందంటే పరిశుద్ధార్థంతో నిండుకున్నప్పుడు ఆయన చూడగలిగిండి అంటే ఆయన ఆత్మకు లోబడినప్పుడు ఆయన ఆత్మకు కంప్లీట్గా సరెండర్ అయినప్పుడు మాత్రమే ఆయన చూడగలిగండి మిగతా చూడలే తర్వాత కొట్టి చంపేస్తారు అది వేరే విషయం కానీ ఆయన చూడగలిగిండా లేదా ముందుగానే ఆయన ప్రాణాలు తోన్నప్పుడే చూడగలిగిండు అప్పటికైనా చంపుతారని కూడా ఆయన అనుకోని ఉండడం నాకు తెలిసి కానీ ఆయన తీరు ఆయనకు ఆకాశం వైపు తీరు చూసినప్పుడు ఆయనకు దేవుడు పరలోకం అంతా చూడగలిగిండి అనేది తెలుసుకోగలిగిండి ఇంకా ఏమన్నా టైం అయిపోయింది నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇవన్నీ మనకి ఎందుకు ఉన్నాయంటే మనం తెలుసుకోవాల ప్రతిదీ అనే దానికి ఎందుకంటే మనం ప్రతి ప్రతి వాక్యం కూడా మనకు ముందుగానే తెలియజెప్తా ఉంది మన వాళ్ళందరూ ముందుగానే తెలియజెప్తా తెలియజేసు దేవుడు కూడా పౌలు సేవ చేసేటప్పుడు ప్రదే పట్టణ పలానా ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఆయన ఏదో ఒక అడ్డ అడ్డగించేసి మనకి పలానా చోటుకి వెళ్ళని చెప్తా ఉంటాడనమాట అటువంటి స్టేజ్కి మనం ఎదగకపోతే మనము ఏ ఏ సేవ కూడా చేయలేం అనమాట ఇప్పటి నుంచి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు చూడగలిగితే దేవునికి స్తోత్రం కానీ చూడలేకపోతే మనం కూడా ఇంకా మనలో ఏదన్నా బలహీనతుండి మనం దేవుడిని ఆ యొక్క దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకోలేకపోతే మనకి ఇంకా ఆత్మీయతలు కలగకపోతే అది ఎందువల్ల కలుగుతుంది మన పరిస్థితులు తెలుసుకోలేకపోతే మనం అడగాలి ఇప్పటి నుంచేనా అడిగి ఆయన గొప్ప సేవ చేయాలంటే మనకి ఇవన్నీ ఉండాలన్నట్టే కదా ఇవన్నీ లేకుండా మనకి రావు కాబట్టి వాటి కోసం మనం ప్రయాసపడి దేవుని చిత్తము దేవుని తలంపుల ప్రకారమే మనం నడవాలి మన సొంత తలంపులకి అపవాది ఏంటి నడిపిస్తే అటు రీతిగా నడపడం అది కాదు కదా అట్లా నడవకూడదు అదే రీతిగా పక్కన మనం మోసపుచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళని కూడా నశింపజేసే వాళ్ళమే అవుతాం కాబట్టి ఆ రీతికి కూడా మనం ఉండకూడదు పర్ఫెక్ట్ దేవుని వాక్యంలో నడవాలా దేవుని చిత్తం ప్రకారం నడవాలా అప్పుడే కార్యాలు చేయగలుగుతాము ఎప్పుడే ఏదైనా సరే నువ్వు ప్రార్ మనం ప్రార్థన చేసినామంటే ఖచ్చితంగా జరిగిపోతుంది ఎందుకంటే దేవుని చిత్తానుసారం ఉంది కాబట్టి అక్కడ నువ్వు కార్యం చేయిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అది చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా పోయిన ఎన్ని ప్రార్థనలు చేసినా సరే జరగదు వాళ్ళు చూడగలిగిన రు ఆ రీతిగానే పోయినరు ఈ రోజు మనం చూడలేకపోతున్నాం వాటి ఆ రీతిగానే మనం ముందుకు మనం వెళ్ళలేకపోతున్నాం మనం ఏది మనం ఏం చేసినా కూడా సఫలం అవట్లేదు వాళ్ళు ఎందుకు ఆ రీతిగా చూడగలిగిన అనేది నాకు ఒక సస్పెన్స్ అనమాట వాళ్ళు అప్పుడు అంత భయంకరంగా ఎట్లా చేశారు ఎట్లా వాళ్ళు సేవ చేశారు అన్ని కార్యాలు వాళ్ళు ఎట్లా చేశారు అంటే నాకు ఈ అపస్తుల కార్యంలో నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగు వచ్చినము నాలుగో అధ్యాయంలో ముప్పై ఉంది వాళ్ళు ఈ రీతిగా ఉన్నారు కాబట్టి కదా ఇన్ని అన్ని గొప్ప అద్భుతాలు చేశారు అని నా మనసు కనిపించింది ఫస్ట్ చదివినప్పుడు నాకు అర్థం కాదు వీళ్ళు రీతిగా చేశారు కానీ మనం ఈ రోజు చూస్తే ఎక్కడ కూడా ఈ పద్ధతే లేదు అందుకేనేమో భవిష్యత్ వాళ్ళు అంత గొప్ప సేవ చేయగలిగారు మనం చేయలేకపోతున్నాము అన్ని గొప్ప కార్యాలు మనం చేయలేకపోతున్నాం వాళ్ళ స్పాట్ లో చనిపోయిన కూడా లేపారు చనిపోయిన వాళ్ళని కూడా లేపారు కాళ్ళైన వాళ్ళ చేత కాళ్ళు అప్పటికప్పుడే స్పాట్లు నడిపించారు ఎన్నో ఎన్నో కార్యాలు చేశారు కానీ వాళ్ళ రీతికి ఎందుకు చేశారు మనం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే నాకు ఇందుకేనేమో ఈ వాక్యం చూస్తే అర్థమైంది ఎందుకంటే అది అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయంలోనే ముప్పై వచనంలో ఏం రాసిందంటే వారు ముప్పై నాలుగులో ముప్పై నాలుగు నుంచి చూద్దాము ముప్పై మూడు నుంచి చూద్దాం ఇదిగాక బహుబలముగా ప్రభు యేసును పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చి దైవకృప ఎందు అధికముగా ఉండెను వాళ్ళు వేసుకుల పునరుత్నం గురించి గొప్పగా సాక్ష్యం ఇస్తున్నారు అంటే గొప్పగా స్వార్థ ప్రకటిస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు ఆయన లేచిండు ఆయన మీ పాపాల కొరకు మరణించిండని చెప్పుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు దైవకృప కూడా దేవుని వారి పట్ల అధికంగా ఉండెను తర్వాత చూడండి అక్కడ ఏముందంటే భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోతుల పాదము ఎద్ద పెట్టుచూ వచ్చి అది వాళ్ళు ఏం ఇక్కడ చూడండి భూములు అయిన అంటే వాళ్ళు ఎవరికైతే వార్త చెప్పిండ్రు వాళ్ళందరూ ప్రభుని అంగీకరించి అందరూ ఒక సంఘంగా కూడుకున్నారు కూడుకొని ఏం చేశారంటే భూములు ఉన్నోళ్ళు ఇళ్ళు ఉన్నవాళ్ళు కలిగిన అన్నింటిని అమ్మేసి అమ్మిటిని డబ్బులు తీసుకొచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెట్టినర్రంట వాళ్ళు అపోస్తులని నమ్మిన్నారు నమ్మారు కంప్లీట్గా నమ్మితేనే కదా ఆ రీతిగా భూములు ఇల్లు ఎంత డబ్బు వస్తుంది హ్యూజ్ అమౌంట్ వస్తుంది అమౌంట్ తీసుకొచ్చి వాళ్ళు పాదాల దగ్గర పెట్టేశారు తర్వాత చూడండి ఆ పుస్తులు ఏం చేశారు వాటిని తీసుకెళ్ళి పెద్ద పెద్ద మందిరాలు కట్టలే ఎక్కడెక్కడో ఏదో వాళ్ళు భయంకరమైన డిజైన్లు పెట్టేసి వరల్డ్ మాదే నెంబర్ వన్ అని చెప్పి వాళ్ళు అస్మంటి ఏం చేయలే వాళ్ళు ఏం చేశారో చూడండి వారు ప్రతి వాని వాని అక్క పంచి పెట్టి గనుక వానిలో ఎవరికి కొదవలేకపోయాను సంఘాన్ని అభివృద్ధి చేశారు వాళ్ళు ఈరోజు సంఘం అంటే చర్చ అనుకుంటారు అందు భవనమే సంఘం అంటే ఇప్పుడు ఈ రోజు ఆలోచిస్తే మనం ఈరోజు ఆలోచిస్తే వాళ్ళు భవనం ఉంటేనే సంఘం అన్నట్టు మాట్లాడుకుంటారు అనమాట పెద్ద భవనం అంటే పెద్ద సంఘం చిన్న భవనం అంటే చిన్న సంఘం అభివృద్ధి అంటే భవనం ఎంత పెద్ద ఎంత పెద్ద భవనం కనిపిస్తే అంత పెద్ద అభివృద్ధి అనమాట మనకి ఈ రోజు ఈ రోజు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయినుకో పెద్ద పెద్ద సంఘాలు చిన్న చిన్న భవనాలు ఉన్నాయి చిన్న చిన్న సంఘాలు కానీ ఆ రోజు లేదు ఫస్ట్ ఆదిమ సంఘం ఇల్లే ఇల్లే కదా ఫస్ట్ ఆదిమ సంఘం ఫస్ట్ సంఘం స్టార్ట్ అయింది ఇక్కడనే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కలిగిందని తీసుకొచ్చేసి ఎవడికి ఎవడైతే అక్కరు ఉందో పంచి పెట్టి ఎవడికి నీ కొదు లేకుండా చేశారు వాళ్ళ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడికి దేవనామంలో వచ్చిన కొలది పంచి అక్కరలు తీర్చి వాళ్ళని వదిలేశారు ఇక లోకం మీదకి వాళ్ళు వదిలే బట్టి ఏం చేశారు ఎక్కడెక్కడ కూడా వెళ్ళారు ఈరోజు నా నీ దాకా నా దాకా సువార్త వాళ్ళు ఆ రోజు ఆ రీతిగా చేశారు కాబట్టి అది కారణం వాళ్ళు ఆ రీతిగా కల్మషం లేకుండా ఈ లోకాన్ని ఆశపడకుండా పెద్ద పెద్ద భవనాలు ఏవేవో ఏవేవో పిచ్చి పిచ్చి పనులు వాళ్ళు ఏవేవో చేయకుండా డిజైన్లు పెట్టకుండా వాళ్ళు చేశారు వాళ్ళ అక్కర్లు తీర్చేసుకొని అందరూ కలిగిన వాళ్ళందరూ తీసుకొచ్చారు ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు అవన్నీ తీర్చేసి సంఘంగా ఉన్నారు ఊరికి కొదోలేదు వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు కొదోలేనప్పుడు వెళ్ళిపోతారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు వీళ్ళు ఆయన ప్రభు నాకు వాళ్ళు వాళ్ళు బలపడ్డారు కదా వాళ్ళు వాళ్ళకు నా అక్కర్లే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి వెళ్ళిపోవటమే ఇంకా వాళ్ళ పని ఇంకో దేవుడు ఊరుకోడు కదా ఇంకా వాళ్ళని వాళ్ళ దేవుడు వాళ్ళ వాళ్ళంతా కూడా పరిశుభ్ర ఏక మనస్తో ఏకాత్మకతో ఉన్నారు దేవుడు ఒప్పుకోడు ఒకటి నిలబడలేరు వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు ఇట్ ఎటో దేవుడు ఇట్లా అనిపిస్తే అట్లా ఉంటారు కాబట్టే వాళ్ళు ఆ గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగింది నేను నాకు దేవుడు చూపించిందే అదే అప్పుడు అంత గొప్ప కార్యాలు ఎందు జరిగినాయి ఈరోజు జరగట్లేదు అంటే అదే రీజన్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఈరోజు సువార్థ చెప్పాలని ఎవరికి లేదు ఏదో స్పాన్సర్షిప్లు అంటారు అది కూడా కరెక్ట్ కాదు పది రెండు వేలు పడిపోయి ఒక ఛానల్ స్పాన్సర్ చేస్తే అదే సువార్థ అయిపోయింది నేను ఈ సంవత్సరానికి సువార్త చెప్పేసిన లక్షల మంది చెప్పేసిన టీవీలో వచ్చేసింది నేను డబ్బులు పెడితే ఎవరు చూస్తారా టీవీలో అలడే వచ్చిన వాళ్ళే చూస్తారు మొత్తం వాళ్ళు ఎవరైనా చూడరు కదా నువ్వే నువ్వే ఉన్న ఎస్బీసీసీ ఛానల్ పెట్టుకొని చూస్తావా భక్తి టీవీ ఛానల్ పెట్టుకుని మనం ఏమైనా చూస్తావా కృష్ణించుకున్న వాళ్ళు అట్నే సువార్థ తెలిగిన నువ్వు వచ్చి కలవర టీవీ ఎవరు చూస్తారు ఆరాధన టీవీ ఎవరు చూస్తారు షువార్త ఛానల్ ఎవరు పెట్టుకొని చూస్తారు ఎవరికే ఎవరికేం పాపం ఎవరికేం వచ్చి చూస్తారు వాళ్ళకి ఏమైనా అవసరం అది పెట్టుకొని చూడడానికి నువ్వు పెడతా అందులో ఎవరు ఖాళీగా ఇంట్లో ఉన్న వాళ్ళు విశ్వాసులే పెట్టుకొని చూస్తూ ఉంటారు దానివల్ల కొత్త కొత్తగా ఎవరైనా కనికరింపబడరు ఎవరైనా మార్మల్స్ పొందుకొని రక్షణలోకి వచ్చే వాళ్ళు ఉంటారా నాకు తెలిసిన తర్వాత ఎవరో ఉండరు అదే లాజిక్ మనమే వాళ్ళ ఛానల్లో పెట్టుకొని చూడము వాళ్ళు చూస్తారు మన ఛానల్ అంటే అప్పుడు నువ్వు పదివేలు పెట్టి స్వార్థ ప్రకటించు ఆత్మల రక్షణ చేయంటే అది ఏ విధమైన స్వార్థ అది ఇదే రీతిగా కొట్టుకొని పోతున్నారు జనాలు అంతా ఈరోజు నువ్వు నేను ఆ రీతికి ఉండకూడదంటే ఖచ్చితంగా మనం దేవుని ఆత్మీయనత్ర అడగాలం ఆ రోజు పేతులు కూడా అట్లనే శరీరకంగా ఉన్నాడు దేవునిచ్చి తలంపులు తెలియవు ప్రభు అన్నాడు నువ్వు మనిషి రీతిని ఆలోచిస్తున్నావు కానీ దేవుని తలంపులు ఎరగలేకున్నావని ఆ రోజు అటు ఆయన ఆ టైంలో అట్లే ఉన్నాడు కానీ ఆయన ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించిండో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోకి వచ్చిండో ఆయనలో ఉన్నాడో నింపబడ్డడు ఆయన సమస్తం చూడగలుగుతున్నారు వాళ్ళ సేవ ఏ రీతిగా చేయాలో ఆ రీతిగానే చేశారు ఎవరిని వాళ్ళతో ఒక్కటి పెట్టుకోలే ఎవరిని వాళ్ళ దగ్గర డబ్బంతా తీసేసుకొని పోయి పెద్ద పెద్ద మందిరాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఇక్కడ దేవుడు ఉన్నారు రెండు రెండుని ఎవరు చెప్పలే వాళ్ళందరికీ అక్కర్లు తీర్చేశారు అందరూ సమ పంచుకున్నారు వాళ్ళ కొరువులు అక్కర్లన్నీ తీరిపోయినాయి కాబట్టి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇంకా భయం లేదు కాబట్టి అక్కడ అక్కడికి వెళ్ళిపోయినారు కానీ ఈ రోజు అట్లా జరగట్లేదు తీసుకొని రా మందిరం కడదాం పెద్ద సంఘం చేద్దాం అంటారు పెద్ద సంఘం అంటే ఎవరు వస్తారు ఎవరు రారు వాళ్ళ వచ్చి వాళ్ళే వస్తారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినంత మాత్రాన్ని ఏం రాదు కాబట్టి నేనా ప్రయాస ఆ రీతి ఉండకూడదు నీ ప్రయాసమైనా నా ప్రయాసమైనా ఆ రీతి ఉండకూడదు మనకు దేవుని తలంపులు ఇరిగినప్పుడు దేవుని తలంపుల్లో నడిచినప్పుడు మాత్రమే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాము కాబట్టి మనకు ఆత్మీయత్రాలు లేకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా మనము మోసపుచ్చేవాళ్ళం అవుతాము అదే రీతి ఎంతో మందిని ఆ రోజు ఆయన ఎట్లా పాస్టర్ ప్రార్థన చేశాడో ఆయన చేసి రెండేళ్ళు అయింది ఇప్పటికి తగ్గలేదు ఎటుకుపోయింది నీ ప్రార్థన అంటే ఎవరు సమాధానం చెప్పరు అడిగేటోళ్ళు కూడా వాళ్ళు వినరు కూడా అస్మంటి అస్మంటే సరి కూడా చేసుకోరు వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు కాబట్టి చేస్తారు కాబట్టి మనం ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు అదే దేవుడు మనకి ఈ వాక్యాలు చూపించింది ఏంటంటే మనం అట్టు ఉండకూడదు తెలిసి తెలుసుకోలేని వారిగా ఉండకూడదు తెలియపోతే ప్రభుని అడిగి అది కరెక్టా కాదని నిశ్చయం చేసుకొని ముందుకు రావాలి తప్ప ఏదేదో తెలిసిన సొంత పెట్టుకొని ముందుకు రాకూడదు అనేదే నాకైతే చూపించిన విధానం అయితే అదే ఈ వాక్యాలు ద్వారా నేను అర్థం చేసుకుని దేవుడు నాకు చూపించిన విధానం అవుతుంది తెలిసినప్పుడు ధైర్యంగా ప్రకటించేస్తా తెలియనప్పుడు సైలెంట్ గానే ఉంటాం అది ఏందో తెలుసుకునే వరకు దాన్ని పరిశోధిస్తూనే ఉంటాం ఖచ్చితంగా దేవుడు ఆయన చిత్తంలో మనం ఉన్నాం కాబట్టి మనల్ని ఏది కూడా ఆయన మనం కూడా ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే బయట విశ్వాసాల మనం లేం అది కూడా జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే ఈరోజు ఎంతోమంది వాళ్ళు పోతారు వస్తారు ఏం చేస్తారో కూడా తెలియదు కానీ అదే గొప్ప ఇది కానీ మనం అట్లా ఉండడానికి వీల్లేదు ఆ రోజు ఆదిమ సంఘం ఏ రీతి ఉన్నదో మనం కూడా ఆ రీతిగానే ఉండాలి ముందుకు పోవాలి కాబట్టి దేవుడు ఆయన చిత్తాన్ని మనందరికీ బయలుపరాలి ఆ రీతికి ఆత్మీయతలు మనకు విప్పాలని చెప్పేసి ప్రార్థన చేద్దాము దేవుడు చిన్న వాక్యాన్ని పీపించిన దాకా పరిశుద్ధ ప్రేమగల దేవా జీవము గల తండ్రి నీకు వందనాలు ప్రభా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వలోక సృష్టికర్త నీకే వేలాది వందనాలు తండ్రి నీకే కోట్లాది కృతజ్ఞతలు స్తోత్రముల తండ్రి ప్రభా అని వాక్యం తర్వాత మాట్లాడిన ప్రభా అవును తండ్రి నా పేతరు నా తండ్రి మీరు చిత్తాన్ని చూపించినప్పుడు తండ్రి ఆయన మనుషుల రీతికి ఉన్నాడు కాబట్టి ప్రభా యొక్క అపవాదిన తండ్రి ఆయన అపవాది తండ్రి అతను ఉపయోగించుకుని ప్రభా నీ కార్యాలు అడ్డగించాలని చూసింది ప్రభా తన అదే పేతుడు ప్రాభ నాయన మీ యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు ప్రాభ సమస్తము చూడగలిగినడు ప్రభావ నా తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు మీ నామంలో చేయగలిగండు అదే రీతిగా స్టెఫన్ కూడా నా తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణుడైనప్పుడు ప్రభా నా తండ్రి మిమ్మల్నించే డైరెక్ట్గా చూడగలిగేడు ప్రభా నా తండ్రి నా తండ్రి ఈ రోజు ప్రాభ నా తండ్రి అటువంటి ఆత్మీయతలు మాకు లేవు ప్రభావ నా తన అటువంటి మేము లేఖ నా తండ్రి ఈరోజు ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా ఎంతో మంది నాయన నీ చిత్తానికి వ్యతిరేకంగా నీకు నా ప్రభ వ్యతిరేకంగా నా తండ్రి ప్రార్థనలు వాత్మ ఆజ్ఞలు ఆయన వాగ్దానాలు చేసేస్తున్నారు ప్రభావ నా తండ్రి నా తండ్రి ఎప్పటికీ వర్ధ్యంలో ప్రభావ మేము చూస్తూనే ఉన్నాం ప్రభు కానీ ఆ రీతిగా వాళ్ళు మోసపోయి తండ్రి ఆ యొక్క లేకుండా ప్రభావ వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో నా తండ్రి అయినా మిమ్మల్ని ప్రకటిస్తున్నారు మిడిమిడి జ్ఞానంతో ప్రభావం అయినా మీ నామానికి అవమానకరంగా మారుతున్నారు ప్రభావ ఆ రీతిగా ఉండకుండా ప్రభానైనా ప్రతి ఒక్క బిడ్డన తండ్రి మీరు లేవనే తండ్రి ప్రాభ ప్రతి ఒక్కరికి నా తండ్రి అయినా అటువంటి ఆత్మీయతలు ఇవ్వండి మీ చిత్తమేందు వాళ్ళు తెలుసుకోవాల ప్రభావ నా తండ్రి ఆ రీతిగా ఆధిమ సంగం వాస్తుల ప్రభావ నా తండ్రి వాళ్ళు ఏ రీతిగా నా తండ్రి యొక్క సేవ చేశారు ప్రభావ అదే రీతిగా ఈ అంత్య దినాల్లో కూడా ప్రభా సేవ జరగాల ప్రభావ నా తండ్రి మాందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీరే నైనా మీ యొక్క ఆత్మాభిషేకం మాకు దయచేయండి ప్రభావ మేము ఇంకన చూడలేకపోతున్నాం ప్రభా ఇంకన ప్రభావ మేము వలహీనల వల్లే ఉండిపోతున్నాం ప్రభావ ఏదిన్నా కానీ ప్రభావ మీరు తీసివేయండి తండ్రి ప్రభావ ఏది కూడా మళ్ళీ ఉండడానికి వీలేదు ప్రభా నా తండ్రి నైనా మేము చూడాలా ప్రభ ఎందుకంటే నాయన మీ యొక్క స్వార్థ మేము ప్రకటించాలా ప్రభావ ఆశగా ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నా ప్రభా అడుగుడు ఈ రోజు మేము అడుగుతున్నాం ప్రాభ నా తండ్రి నేను మీ మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభా ఎందుకంటే ఇచ్చేది మీరే ప్రభు ఆ నిబంధనల్లో నైనా మీరే తెరిసినారు sac నూతన నిబంధనలు కూడా మీ ఆత్మ ద్వారానే ప్రభావ వాళ్ళ యొక్క ఆత్మీయతలు విప్పినారు ప్రభావ మీరే నా తండ్రి ఆ యొక్క అధికారం మాకు ఇవ్వగలరు ఆ యొక్క ఆత్మీయతలు మాకు ఇవ్వగలరు మిమ్మల్ని వేడుకుంటున్నాం మిమ్మల్ని ప్రార్థి మీకే ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ సహాయం మేము కోరుతున్నాం మీరే మాకు దయచేయండి ప్రభావ ఆ తండ్రి నైనా లోకస్తుల వల్ల జీవించడానికి వీల్లేదు ప్రభావ నా తండ్రి మీ చిత్తం ఎరిగి దాని ప్రకారమే మేము నడుచుకోవాలా దాని ప్రకారం మేము ప్రార్థనలు కూడా చేయాలా ప్రభావ మీ చిత్తానికి వ్యతిరేకంగా మేము ప్రార్థనలు చేయడానికి వీల్లేదు మీకు విచిత్రంగా వ్యతిరేకంగా మేము పోవడానికి వీళ్ళేదు ప్రభావ తండ్రి మీరే అటువంటి జీవన విధానంలో మమ్మల్ని నడిపించండి తండ్రి మా యొక్క కనులు కొన్న గుడితనాన్ని తీసివేయండి ప్రభావ నా తండ్రి మేము స్పష్టంగా మీ యొక్క కార్యాలను చూడాలా స్పష్టంగా నా తండ్రి మీ చిత్తాన్ని మేము తెలుసుకోవాలా ప్రభావ నా తండ్రి మీరే మాకు సహాయం దయచేయమని నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభావం అయినా యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రభావ విన్న వాక్యాన్ని ప్రభావ మీరే ఫలింప చేయండి ప్రభావ నా తండ్రి విన్న సహోదరులు కూడా నా తండ్రి నాకు ధన్యవాదాలు ప్రభావ నా తండ్రి మీరే వారందరూ ప్రభావ తర్వాత యొక్క వాక్యాన్ని ప్రభావ మేము విన్నవరం నా తండ్రి దాన్ని ఆచరణలో పెట్టుకుని మేము మేము సాధించుకోవాలా ఎట్లైనా ప్రభావం ఎందుకంటే తండ్రి సమయం మంత్రి తక్కువ ఉంది ప్రభా మీరు ఆక్రాతి సమీపంగా ఉంది ప్రభావ ఇవన్నీ మేము తెలుసుకోలేకపోతే ప్రభావ రాబు టైంలో ప్రభావ ఎన్నెన్నో గొప్ప గొప్ప నా తండ్రి భయంకరమైన పరిస్థితులు కనిపిస్తే ప్రభావ ఆ టైంలో మేము ఎదుర్కోలేం ప్రభావ వాటి నా తండ్రి అది ఏందనేది మేము తెలుసుకోలేకపోతే ప్రభావ వాటి అన్నింటిని మేము ఎదుర్కొని ముందుకు సాగలే ప్రభావ ఆ యొక్క భయంకరమైన పరిస్థితులను చూసి మేము ఆగిపోవాల్సి వస్తుంది ప్రభావ కాబట్టి నా తండ్రి మేము అరీతి ఉండకుండా మమ్మల్ని ముందు నడిపించమని నేను మీరే నాయనైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ మీ యొక్క ఆత్మశక్తితో నింపినైనా మమ్మల్ని ముందుకు నడిపించమని ఏస క్రీస్త పరిషత్ అన్న మమ్మల్ని ప్రాధాన్యం సమర్పిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ చేయండి ఒక్కొక్కరిగా ఓకే ప్రార్థన తెలుగు సోత్రం ప్రభా పరిచితుల గొప్ప దేవ తర్వాత శ్రీమంతుడానికి వర్ణాలేసయ్య అప్రహ్మి సాఫ్ యాకోట్ల గొప్ప దేవ కృపా సత్య సంపూడానికి వర్ణాలేసయ్య వాక్యారభా ఈ రోజు నిర్మాత మాట్లాడిన ప్రభావనికి వర్ణాలేసయ గొప్ప ఈ వాక్యాన్ని వినే దండత నిర్మాత అనికరించనా ఇక దీని మీద ఎంతో మంది చుడలు ఎక్కుతున్నారు ప్రభావ ఒకరి సజ్జలు పెట్టినందునికి వర్ణాలు ప్రభావ అనికే కృతజ్ఞతలైనా నీకే శక్తులు సమస్త ఘనత మహిమా ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం ఈ యుగంలో నీకే కడుగున్నా కాళలీయ ప్రభా ఆత్మీయ నేతలు అవసరం ప్రభా ఎందుకంటే ప్రభావ అనేకులు ప్రభావ ఇంకా గుడితనంలో ఉన్నారు ప్రభావ కళ్ళుండి కూడా ప్రభా మీకు సత్యాన్ని చూడలేకపోతున్నారు ఈ లోకంలోనైనా కానీ ప్రభావ మీరు మటు మాకు ఆత్మ నీయతలు అనుగ్రించినైనా మీకు గొప్పదేవా నీకు వర్ణనాలు ప్రభావ మీకే కృతజ్ఞతలు దత్తపుత్రులుగా ఉండే స్వీకరించినారు మీకు సొంత కుంభాలుగా మమ్మల్ని తయారు చేసిన నీకు వందనాలు మీకు పరిషదాత్మ అభిషేకం మా అనుగ్రహించినయన కృపవరాలు మాకు అనుగ్రించినారనైనా శత్రు మీద మీరు మాకు అధికారించినారనైనా నీకు వందనాలు ప్రభావ నీకే కృతజ్ఞతలైనా ఈ సత్యం మీరు మాకు ప్రతి దినం ప్రతి క్షణం అయినా గొప్ప దేవానికి వందలిసా ఎందు నిమిత్తమే ప్రభా ఈ యొక్క సత్యం నిర్మాణం బయలుపరుస్తున్నారు ఎంతో మంది లోకంలోనైనా కళ్ళుని కూడా చూడలేకపోతున్నారు ప్రభావ ఆ బయలు పట్టడం పురుప చూపించండి కనికరం చూపించమని భాగస్మయ్య కాళ్ళు కూడా ప్రభావ నడలేసిలున్నారు ప్రభావ కన్నుండి కూడా చూడలేని చెల్లినారు కానీ గ్రంథంలో వాక్యం చెప్తుంది ప్రభావ నేను గుడ్డి వారికి కన్నులు అయితే కాబట్టి మేము అనేకులకు ప్రభావ ఒంటి వారికి చూపు చూ చూపు నిలిచే వారిలాగా మీ వెలుగుని చూపించే వారిలాగా ఉంటి వారికి ప్రభావ నడలేని శితి వారికి ప్రభావం నేను నడిపించే వారిలాగా మీ సన్నిటికి అలాంటి సేవా జీవితం నడిపించమని ప్రాదిష్టమైన ఎక్కడ అక్కడే ఉంది ప్రభ కైత జీవితం అనే రోజునైనా కాబట్టి ప్రభావం ఒకరించి ఒక దశ నుంచి ఒక దశకు మేము మీ మార్పులకు నడిపించాలా అలాంటి నూతనమైన అభిషేకం మాకు అందరూ కనిపించడం ప్రాదిష్టం ఇంత తలంపులు కొత్త పనికిరైన మీ తలపురిని చోటు ఇవ్వాల ప్రతి క్షణం సమస్త ప్రవర్తన మీ తలపురిని చోటు ఇవ్వాలి అనేటువంటి మేము తాళాలనే భరించాలా ప్రభావం ఇతరుల బాగుంది మేము చూసుకోవాలా ప్రభావం అయినా ఇస్త ప్రభావితి ప్రభావం ఆయన అప్పు పౌరులు అయినా కొరీ సంఘం అని చెప్తున్నారు ప్రభా ఓ ప్రభా దేవుని ఆరాధించే వాళ్ళు ప్రభా భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వాళ్ళకి ఆటంకం కాకుండా ప్రభా ఆయన ఇస్తే ప్రభావ వాళ్ళు అర్థమయ్యేలాగా అందరూ శుద్ధించమన్నారు నేను ఎందుకంటే ప్రభా భాషలతో మాట్లాడి ప్రార్థన చేస్తే ఎంతో వచ్చే వాళ్ళకి అర్థం కాదు ప్రభావ ఎందు అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారు పోతారు కాబట్టి ప్రభా కొరణి సంఘం మీకు చెప్పినారు కాబట్టి ప్రభా ప్రతి దశలో ప్రభా ని సంతోష పెట్టే వాళ్ళగా ఉండాలా ఇతరులు బాగులు తీసే వాళ్ళగా ఉండాలా ప్రభా వాళ్ళ ఆత్మల్ని గ్రహించాలా ఎందుకంటే ఆత్మరూపిగా మీరు వెళ్ళి కూడా ప్రకటించినారు అలాంటి ఆత్మరూపిగా తయారు చేస్తాను అయితే నీకు వందనాల ప్రభావం ఇంకే కృతజ్ఞతలు అర్పించుకోవడం ప్రతి ఆత్మని వివేచించాల ప్రభావం ఎందుకంటే ఏ ఆత్మను కూడా మీరు శరీరం చూడమని వాక్యం చెప్తుంది ప్రతి ఒక ఆత్మని ఆత్మీయనే చూడాలి ఆత్మలోనే మేము ఎరగాల ఈ వాక్యమే ఆత్మలోనే మీరు మాకు మీకు వందనాలు మీకు కృతజ్ఞత అర్పించకుండా థ్యాంక్ జీసస్ థ్యాంక్ ఫాదర్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ ప్రభుత్వ తల్లి మీకే వందనలు ఇక మధ్యాహ్న సమయంలో మీకు స్వరం ఎనిమిపజేసండి కనుక ఉన్నాడు కాబట్టి వైరస్ బాధితులందరినీ మీరు స్వచ్ఛపరచండి అక్కడ వైరస్లో మీరు పొందిన గాయాల స్వస్థతుంది ప్రతి ఒక్కరి సంపూర్ణ స్వచ్ఛత పడుగులు కాబట్టి ఏసీ క్రిక్తి పరిచిగా రకరకాల తెగులు రాబోతున్న గొప్ప జనాన్ని కాపాడని ఆశనా మంచి ఆరు గంట ఇచ్చింది పర్వక జ్ఞానచేతి ఇంకా నింపండి సుచితమైన జ్ఞానచేతి నింపండి ప్రభావ అనేక మంది విషయాలు అంద దానికి బయలుపడుతుంది ఇక నీకు వందన ప్రభు ప్రా ప్రతి ఒక్క విదేశ్వారా మీరు బయపరుస్తున్నారైనా అందరినీ ప్రభావం మీరు వాడుకుంటున్న విధాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నామైనా ఒకటి వాటిని మరిది నా అవలంబించుకోవాలి వాటి ప్రకారం మీరు జీవించాలి అనేకలు మేము ప్రకటించాలా సేవ చిత్రం నడిపించండి ప్రదర్శిస్తున్న అందరూ ఆశ్రదించండి కేవీ పెరుగుదల అందరినీ ఆశ్రదించండి అభిషేకించి ప్రతి చోట మీకు శాశన పెట్టుకునే అన్న కుటుంబం చోటు అగ్రహం చేసిన ఇద్దరు పిల్లల చుట్టూ కంచిన వ్యాక్సిన్ వైరస్ మీరు కాపాడను ప్రత్యేక వాళ్ళ కుటుంబాల మీరు సాయపడని బలపచ్చు తల కోరికలు బలపరచండి అప్పుడు మంచి ఆయన దండి ప్రతి చోటు మీరు సాక్షి పెద్ద ఒక పది ఎనిమిది ఎంతమంది ఆధి ఆశ్రయించండి అభిషేకించి ఆరదను ఒకరి ప్రయత్నించినారు వాక్యి పెద్ద ఆకర్షించుకొని మీరు ఆఖరు చిత్రపర్చుకోండి వాక్యల మాట వందాలు చెల్లిస్తూ ఏకృష్ట పరిశీధన ఉన్న ప్రాధిస్తున్నాం అండి నా పేతులు సరిగ్గా ఉన్న ప్రభావ చూడలేకపోయిన విశ్వప్రభా ఆదివాని సోత్రం అదే పేరు ఆత్మస్వరూపంగా మీరు మార్చడం మేము మీ ఆత్మస్వరూప్రభా అలాగే మీరు తీసుకురాశ్వభాత్ మీ లోపు నడిపించి అలాగే వేచి ఆనంద ఆదివానిక సౌత్రం ఉన్న వాక్యలు మా ఉదయంలో ముందు పోవాలా నంబర్ గల ఈశ్వరను నా ప్రభానికి శోధం వైరస్టం తాకని స్వస్థపరచండి వారు ఆత్మీలు తెలియండి వాళ్ళవి రక్షణ తెచ్చండి అలాగే డాక్టర్ నర్సులు మార్చి రక్షించుకొని విడిపించండి ఎంతకాలం గొప్పకారం చేయండి అది వాయితో ప్రియుడు ప్రభావిం నిద్రిస్తున్నారు ఇడిపోయి కుటుంబం నుంచి మరుపెడతాం వాళ్ళవి అవసరం తీసి జ్ఞానండి ఆత్మీయ తెలియండి ప్రశుదాన్ని వాళ్ళు సేవ చేసి సహాయం చేయండి నా ప్రభానికి శోధం చేసాం ఎంత అక్కడ భయంకర జనాలు ఉన్న సుప్రభ మీరే గొప్ప కార్యం చేయండి అలాగే నాది అక్కేపే ముట్టం తాకండి వాళ్ళమీతోండి వైరస్ బాగుంది కాపాడండి వాళ్ళ మీరు లేదా సహాయం చేసినా పిల్లల నుంచి పెద్ద పెద్ద సేవ చేసి సాధించని అన్న ముట్టం తాకండి ఆరోగ్యం బలం లే శక్తి తెచ్చని ఇంకా సత్యాన్ని చూపించండి సుప్రభ ఇంకా బలంగా వాడుకోండి అక్క ముట్టం తాకండి ఇంకా బలంగా వాడుకోండి సేవలు నడిపించండి ఇంకా బలంగా వాడుకొని అలా సేవ చేయాలా పిల్లలు జీవించి ఆశీర్వాద మీ చేత బలం తయారుచని వాళ్ళ ఫ్యూచర్ డెవలప్మెంట్ చేయండి అగ్నికం చేయండి అన్న వైద్యులు ఎంతో మంది కుటుంబం వాళ్ళు మీ సంతలు రావాలా నా దేవానికి మీరు ఖాళీ చేయండి నా దేవం బిడ్డలు ఏ బిడ్డ ఏ స్థితిలో ఆ స్థితిలో ముందే స్నానం చేయండి తాకండి సేవలు వాడుకోండి వారి గ్రహాల సంతాన కలిగించండి వాళ్ళ కుటుంబం మీద అక్కడ సేవలు వాడుకొని అక్కడిని చిత్తాన్ని ప్రవాహాలు త్వరగా నెరవేర్చి ఆ ప్రాంతం మీద కదిపేదని ఇస్తున్న ప్రస్తుతం పరిశుద్ధ ప్రేమగల దేవ తండ్రి నీకు వంద నాలుగు ప్రభావ సర్వన్నత సర్వాధికారి మీకు వేలాది వంద నాలుగు ప్రభావ తండ్రి మీటింగ్ అంతట్లో ప్రభా మీ మాకు తోడు విన్నారు తండ్రి పాటల ద్వారా మీరు మహిమనందిన ప్రభా మీ వాక్యం ద్వారా మాతో ప్రతి ప్రార్థనాంశం తండ్రి మీరు విన్నారు ప్రభావ మీరే సహాయం దయచేసి నేను మీటింగ్ అంతట్లో ప్రభావ మీరే మహిమనందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప కనితరము సమాధానము సహవాసము పరిశుద్ధాత్మ నడిపింపు సదాకాలము మన కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కాకా తాదాకాలం తోడైండి కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ రైతుల ప్రధాన